విడచి బయలందు లక్షించి లక్ష్యమందు మూడు లక్షణములు నట్టివాడు దేవుడనంబడు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరము లోపల జరుగు సమస్త కార్యములకు సాక్షి అయ్యున్న ఓ ఆత్మ వినుము బయట మాటల రూపములో వాదించుట మాని శరీరములోని దేవుడిని కనుగొనాలంటే శరీరములోని స్థితిగతులు తెలుసుకోవాలన్నాము కదా ఆ విధముగా శరీరములోని అంతరింద్రియముల విషయము తెలిసినవాడు అంతరింద్రియములలోని ముఖ్యమైన మనస్సుకు బాహ్య చింతలు చేరనీయక మనోదృష్టిని ఏ విషయముమీదికి కేంద్రీకరించక ఏక అంతమైన శూన్యములోనికి ఏక అగ్రమైన సున్నాలోనికి ఏమీ కాని ఏది కాని ఖాళీలోనికి లగ్నము చేసి చూచితే చివరకు సాధ్యపడునది ఆత్మ మనోదృష్టికి లక్ష్యపడు లేక తెలియపడు ఆత్మను పూర్తిగా పరిశీలించితే ఒకే ఆత్మ ముందు జీవాత్మ వెనుక పరమాత్మ కలదని తెలియచున్నది శరీరములోని మనోదృష్టిని బాహ్యమందుకాక లోపల పెట్టితే తెలియబడు ఆత్మ వలన ఆత్మ మూడు విధములుగానున్నదని తెలియచున్నది అదియే భగవద్గీతలో చెప్పబడిన ఒకటి క్షరుడు రెండు అక్షరుడు మూడు పురుషోత్తముడు అని తెలియవలెను అక్షరుడయిన ఆత్మను తెలియుట వలన దానికంటే కొంత భేదము కలిగిన క్షరుడైన జీవాత్మ యొక్క విషయము తెలియబడును అలాగే అక్షరుడయిన ఆత్మ కంటే ఎంతో భేదము కలిగిన పరమాత్మ గొప్పతనము తెలియబడును మనో నిగ్రహత వలన కలుగు బ్రహ్మయోగము అనబడు సాధన వలన ఆత్మను తెలిసినవాడై కంటే వేరుగా తానయిన జీవాత్మను నానని గ్రహించి జీవాత్మ ఆత్మలకంటే వేరుగనున్న అన్నిటికంటే పెద్దదైన పరమాత్మను తెలియవాడు ముక్తి పొంది దేవుని లోనికి కలిసిపోవును అట్లు ఐక్యమైన వానిని దేవుడు అని చెప్పవలసి ఉన్నది ఐక్యమైన వాడు శరీరమును వదలి తిరిగి పుట్టక శూన్యముగా మారిపోయాడు గనుక వానిని దేవుడనియే చెప్పవలెను శరీరములోనున్న మనము శరీరము లేకుండా ఆకారముగాని పేరుగాని లేని దేవుని కలిసిపోవాలంటే దైవము మూడు ఆత్మలుగానున్నదని అవి కలసితే ఒకే పరమాత్మగా మారగలదని తెలియాలి